draw your boundaries a boundaries me to ki lokalagavalne rani vaddume you stay within your boundaries oka rakanga adi kuda oka laukikamaaina salahaye porakanga ponilande anta podduku manam oppukundama draw your boundaries stay in your place but more than that do not resist the evil the bad thing ochinatlayite do not resist అండ్ సుఖాన్ని లాక్కొచ్చే ప్రయత్నం చేయొద్దు దుఃఖాన్ని అడ్డుకునే ప్రయత్నం బలమంతా ఒడ్డి దుఃఖం దరిదాపులకు రాకుండా ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి ప్రయత్నం కూడా చేయద్దు బలమంతా ప్రయోగించి సుఖాన్ని ఈడ్చుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది చేయొద్దు ఎందుకంటే ఎంటైర్ ఎఫర్ట్ పుట్స్ యూ అన్ రాంగ్ ట్రాక్ మహాత్ములు ఏమన్నారంటే ప్లెషర్ పెయిన్ సుఖ దుఃఖ అంటే ప్లెషర్ పెయిన్ సో ఈ ప్లెషర్ మీరు ప్రెషర్ సుఖాన్ని మీరు అన్వేషించి ప్రయత్నం ఎప్పుడైతే చేశారో దట్ బికమ్స్ ఏ హ్యూజ్ డిస్ట్రాక్షన్ అది అది జీవితంలో మనల్ని ఒక శుద్ధ వ్యర్థమైన మార్గంలో మనల్ని పుష్టి చేసేస్తూ ఉంటుంది సుఖాన్వేషణ అనే ప్రయత్నం వీడు ఉంటాడు మంచి విలువైనటువంటి జీవితాన్ని ఒక వ్యర్థమైనటువంటి ప్రయత్నంలో వీడు గడిపేస్తూ ఉంటాడు అంత లాస్ అదే కానీ ఇంకొకటి లేదు పైగా ఆ ప్రయత్నంలో వీడికి లభించింది సుఖం లభిస్తుందని మీరు అనుకోదు సుఖం లభించదు సుఖము దుఃఖము కలిసి లభిస్తాయి మీరు ఒక ఆయన అన్నారు నాకు జార్జి బొమ్మ జార్జి బొమ్మ అంటే కాసు పూర్వం కాసులో ఉండేవి నోట్లు ఉండేవి కాసు మీద జార్జి బొమ్మ ఉండేది అలా వ్యవహరించి కింగ్ జార్జి బొమ్మ ఉండేది సో ఎన్ని జార్జిలు అని అనేవారు అంటే ఐదు జార్జీలు అంటే ఐదు రూపాయలు అని అర్థం అంటే రూపాయికి రెండు బస్తాల బియ్యం వచ్చి రోజుల్లో మాట నేను చెప్తున్నా పానుగంట విష్ణ నరసింహారావు గారి సాక్షి వ్యాసాల్లో అలాగంటే ప్రయోగాలు ఉన్నాయి సో జార్జి బొమ్మ నాకు జార్జి బొమ్మలే కావాలి బొరుసులు రాకూడదు అంటే కుదురుతుందండి అలా అలా వస్తాయా జార్జి బొమ్మలు వస్తాయా ప్రతి జార్జి బొమ్మతో పాటుగా ఓ బొరుసు కూడా వస్తుంది అదే విధంగా ప్రతి సుఖంతో పాటుగా దుఃఖం కూడా వస్తుంది దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది ముందు సుఖం ఈ డైరెక్షన్ తూర్పు నుంచి వచ్చే దుఃఖం పడమల నుంచి వస్తుందని మీరు అనుకోద్దు ఆ సుఖం లోపల దుఃఖం దాగి ఉంటుంది కాబట్టి మీరు సుఖాన్ని తెచ్చుకోగానే దానిలోనే దుఃఖం ఉంటుంది అది ఎప్పుడు ప్రకటమవుతుంది ఈ సుఖము కరిగిపోతుంది చూడండి అప్పుడు కరిగింది ఐస్ క్రీమ్ కరిగిపోయేప్పటికీ పుల్ల మిగులుతుంది అలాగే సుఖం ఖర్చయిపోయేప్పటికీ దుఃఖం మిగులుతుంది ఆ దుఃఖం వికసించడం ప్రారంభించింది డిన్నర్ పార్టీకి వెళ్లారనుకోండి సరిగ్గా ఇదేదు పార్టీలో భోజనం చేస్తున్నంతసేపు బానే ఉంటుంది ఇంటికి హెవీ ఫీలింగ్ దీని బ్యాడ్ ఎఫెక్ట్ అది అలా ప్రొలాంగ్ గా ఉంటుంది ఆ బ్యాడ్ ఎఫెక్ట్ ఇంకెక్కడి నుంచి వస్తుంది అనుకోదు డిన్నర్ పార్టీ నుంచి సుఖం వస్తుంది దాని వచ్చే దుఃఖం మరో చోట నుంచి ఆ పార్టీలోనే అంతర్నిహితంగా ఉంటుంది అప్పుడు కనపడదు ఆ తర్వాత ఆ సుఖం కొంత కరిగిపోయిన తర్వాత దుఃఖం అక్కడి నుంచి వస్తుంది అంచేతనే మనం అన్వేషించే సుఖములన్నీ కూడా దుఃఖము బీజముగా కలిగి ఉంటాయి ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు వాడు సుఖాన్వేషణ మానేస్తాడు దాంతో ఒక పెద్ద డిస్ట్రాక్షన్ అంటే ఒక హ్యూజ్ వేస్ట్ఫుల్ ఎఫర్ట్ జీవితంలో అది ఆగిపోతుంది మీరు వేస్ట్ చేయకుండా మీరు సంపాదించే ప్రయత్నం చేయనక్కర్లేదు బికాజ్ యూఆర్ పూర్ణస్వరూపులు అనంత శక్తి మీద ఉన్నది అనంత జ్ఞానం మీందున్నది అనంతమైన ఆనందం మీలో ఉంది కాబట్టి మీరు మీరు మీ ఎఫర్ట్స్ ని వేస్ట్ చేసుకోకుండా ఉంటే సరిపడుతుంది మెంటల్ ఎనర్జీస్ ని కన్జర్వ్ చేసుకుంటే చాలు కొత్త ఎనర్జీ మీరేం తీసుకుని అక్కర్లేదు టైం లాగా టైం ని కన్జర్వ్ చేసుకుంటే చాలు కొత్త టైం మీరు సృష్టించక్కర్లేదు రోజుకి ఇరవై గంటలు ఉంటే బాగుండి అంటాడు అది అయ్యి మాట కాదు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపీ ఏదో అనసూయ ఆపేసింది అవన్నీ అలాంటి పెట్టండి మీకు మనకైతే అవదు ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కాబట్టి మీరేం చేస్తారు ఇంకా సమయాన్ని వృధా చేయకుండా దాచుకున్నట్లయితే టైం సేవ్డ్ ఈ టైం ఎరండ్ అనే ప్రిన్సిపల్ అలాగే మెంటల్ ఎనర్జీస్ మనకి నిండా ఉన్నాయి మనం మెంటల్ ఎనర్జీస్ ని మనం డిసిపేట్ అంటే వ్యర్థం చేయకుండా రక్షించుకుంటే చాలు కొత్తగా మనం మెంటల్ ఎనర్జీస్ ఎక్కడి నుంచో తాయెత్తు నుంచో నవరత్న పుటంఘర నుంచో మనమేం తీసుకురాకర్లా మన దగ్గర ఉన్నాయి పూర్ణమైన మెంటల్ ఎనర్జీస్ మన దగ్గర ఉన్నాయి వాటిని కన్ఫర్మ్ చేసుకుంటే అవి డిస్ప్యూట్ అయిపోయే పద్ధతి తెలిస్తే కన్సర్వ్ చేసుకోవచ్చు ఎలా డిస్ప్యూట్ అయిపోతాయంటే కేవలము సుఖాన్వేషణలో డిస్ప్యూట్ అయిపోతుంది కాబట్టి నువ్వు సుఖాన్వేషణ చేయటం మానే నీకు ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఆనందము నీ సుత్ ఎందుకంటే సుఖము ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ అబ్సల్యూట్ ఇట్స్ రియలేటివ్ కాబట్టి శీతోష్ణ సుఖ సీతాకృష్ణ సుఖాదుఖాన్ని శ్రీకృష్ణుడు కలిపి పెట్టి కలిపి ప్రయోగించాడు దాంట్లో ఆయనకు ఒక గొప్ప విషం ఉండి ఉంటుంది అలా ఎందుకు కలిపి ప్రయోగిస్తాడు దీనికి ఒక దృష్టాంతం చెప్తా చూడండి కలిపి ప్రయోగించిన దాన్ని బట్టి నేను దృష్టాంతం చెప్తున్నా సో ఆ దృష్టాంతం ఏంటంటే మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను మూడు బేకర్స్ తీసుకోండి గ్లాస్ బేకర్స్ జరుగుతుంది కదా లాబొరేటరీస్లో ఉంటాయి అయితే మూడు గ్లాసులు తీసుకోండి మూడు కప్పులు తీసుకుని ఒక కప్పులో మంచి వేడి నీళ్లు పోయండి వేడి నీళ్లు అంటే చెయ్యి కాలిపోయేట్లా కాదు ఒక యాభై డిగ్రీలు వేడి నీళ్లు పోయండి ఇంకోకప్పులో చల్లటి నీళ్లు అంటే రెఫ్రిజిరేటర్లోంచి తీసి ఐస్ జీరో డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్ ఉన్న కోల్డ్ వాటర్ పోయండి మధ్యలో ఇంకో బేకర్ పెట్టి ఆ బేకర్లో నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ పోయండి పోసి ఇప్పుడు ఈ రెండు వేళ్లు ఈ చూపుడు వేళ్లు ఉన్నాయి కదా ఈ ఎడవేలు వేడి నీళ్లలోనూ కుడివేలు చన్నీళ్లలోనూ పెట్టండి పెడితే మీకు ఎడం వేలుగా ఎడం వేలు దగ్గర దుఃఖం కలుగుతుంది నొప్పి వేడి కారణంగా కుడి వేలు కూడా దుఃఖం కలుగుతుంది చలి కారణంగా ఓకే ఇప్పుడు ఈ రెండు వేళ్లు తీసి ఈ మధ్య పీకర్లో పెట్టండి మధ్య పీకర్లో పెడితే ఈ వేలుకి చల్లగా తగులుతాయా నీళ్లు ఈ వేలుకి వేడిగా తగులుతాయా నీళ్లు ఇది ఎక్స్పెరిమెంట్ అర్థమైందండి కాబట్టి శీతోష్ణ సుఖ దుఃఖదా ఈ వేలు వేడి నీళ్లలోంచి తీసి పెట్టారు చూసారా చల్లగా తగిలి సుఖంగా ఉంటుంది ఏమండి ఈ వేలు చన్నీళ్లలోంచి తీసి ఇక్కడ పెట్టారా దీనికి వెచ్చగా తగిలి సుఖంగా ఉంటుంది ఏమండి అంతకుముందు అలా పెట్టడానికి ముందు వేడి తగిలి ఇక్కడ దుఃఖం కలుగుతూ ఉంటుంది చలి తగిలి ఇక్కడ దుఃఖం కలుగుతూ ఉంటుంది కాబట్టి శీతం వల్ల రెండు ఉష్ణం వల్ల రెండు ఆపోజిట్ లో రెండు మొత్తం అంతా మీకు ద్వంద్వం పెర్ఫెక్ట్ గా సపోర్ట్ పోతుంది ఎగ్జాంపుల్ శీతోష్ణ సుఖ దుఃఖదా పైగా మాత్రాహ ఆ బేకర్లు అలాగే చెప్పబట్టి మీ వేళ్ళు మీ దగ్గర ఉంటే శీతం లేదు ఉష్ణం లేదు సుఖం లేదు దుఃఖం లేదు స్పర్శ చేస్తేనే ఈ మొత్తం వ్యాపారం అంతా కూడా వస్తుంది అండ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యూ గెట్ ఆగమాపాయినహ అనిత్యాహ అది ఇంకా ఎక్స్పెరిమెంట్ లో ఎక్స్టెండ్ చేయనక్కర్లేదు సో అనిత్యములు కనుక తితి క్షస్వ సో సహింతటము సహనం సర్వ దుఃఖానం అప్రతీకారూర్వకం ఇఫ్ పాసిబుల్ డూ నాట్ రెసిస్ట్ ది ఈవిల్ ఈ డు నాట్ రెసిస్ట్ ది ఈవిల్ అంటే వాడు వచ్చి ఫిజికల్ గా తోసిస్తుంటే రెసిస్ట్ చేసుకోవచ్చు కానీ అలాంటి సందర్భాలు కాదు ఇక్కడ ఇక్కడ చర్చించేది మనస్సుకి సంబంధించిన మీమాంస వాడు వచ్చి ఫిజికల్ గా తోసిస్తుంటే నువ్వు అలా అడ్డుకోకు అలా మురికాలలో పడుకో అనే అభిప్రాయం సేఫ్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ దట్ ఆ సిచ్యువేషన్ డిస్కస్ చేయట్లేదు అలాంటి సిచ్యువేషన్ రావు మనకి పిల్లలకి హై స్కూల్ పిల్లలు అప్పుడప్పుడు రోడ్డు మీద పడి బాహాబాహి ముష్టా ముష్టి చేస్తూ ఉంటారు అలాంటివి పెద్దవాళ్ళకి వస్తాయా రావు అలాంటివి వస్తున్నాయంటే ఇంకా దానికి ఏం చెప్తాం సంథింగ్ ఈజ్ రాంగ్ అది గీత యొక్క టాపిక్ లో పడతది వి డీల్ విత్ నార్మల్ అబ్నార్మల్ పీపుల్ నాట్ అబ్నార్మల్ ఎబ్నార్మల్ పీపుల్ సో నార్మల్ ఎబ్నార్మల్ పీపుల్ కి గీతోపదేశం అందుకని ఎబ్నార్మల్ అబ్నార్మల్ వాళ్ళకి కాదు సో కనుక ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ఎక్కడ సందర్భం ఎక్కడొస్తుందంటే ఎదరవాడు తిరతడు ఈ తిట్టి వాళ్ళు కొంతమంది ఉంటారు వాగ్ బాణాలను ప్రయోగిస్తాడు శాత బాణాలు కాకుండా వాగ్బాణాలను వేసుకుంటారు ఈ వాగ్బాణాలు ఒకప్పుడు దుఃఖాన్ని కలిగిస్తాయి కలిగించినప్పుడు మనం రెసిస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం ఏమిటి రెసిస్టెన్స్ మళ్ళీ తిరగబడి తిట్టడం లేకపోతే తింటే ఒక్కటవాళ్ళు చేస్తారనేదో వాడికి ఏదో ఒక హెచ్చరిక జారీ చేయటం లేకపోతే ఎవరినో పోలీస్ పెట్టి వాడి మీద ఏదైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా దమండ్ ఆఫ్ రెసిస్టెన్స్ డోంట్ డూ దాట్ అది డూ రెసిస్ట్ ఈవిల్ అంటే అదే అభిప్రాయం అంతేగాని దాన్ని అసందర్భంగా మనం వ్యాఖ్యానం చేయకూడదు అని చెప్తే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఇటువంటి గీతా బోధని మీరు జీవితంలో స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ కి అప్లై చేయొద్దని చెప్తా స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ కి అప్లై చేయొద్దు నేను ఒకసారి ఎక్కడో ఏ పొలిటీషియన్ డివైడ్స్ ద సొసైటీ అని ఏదో ఒక స్పీచ్ సందర్భంగా ఎక్కడో ఒక చోట ఈ బార్ అసోసియేషన్ వాళ్లను ఉద్దేశించి ప్రసంగం చేసి ప్రారంభం ఒకటి నాకు వస్తే సో అనుకోకుండా అలా పరేచ్ఛ ప్రారంభం ఉంటారు స్వేచ్ఛ ప్రారంభం కాదు పరేచ్ఛ ప్రారంభం నా ఇచ్చేతను నేను పొందిన సిచ్యువేషన్ కాదు పరేచ్ఛ చేత పొందిన సిచ్యువేషన్ సో బార్ అసోసియేషన్ న్యాయవాదులు న్యాయవాదుల దగ్గర నేనేం చెప్తాను వాళ్ళు తెల్లవారులేస్తే అబద్దాలు చెప్తారు మోసాలు చేస్తూ ఉంటారు సో అబద్ధం చెప్పడం మోసం చేయడం ఎదటివాడి మీద కుట్ర పన్నటం వాడు వేసే ఎత్తుకి పై ఎత్తు వేయటం ఈ రకమైనటువంటి అసత్య జీవనానికి బాగా అలవాటుపడి ఉంటారు వాళ్ళు తెల్లరూ లేస్తే అదే పని వాళ్ళ దగ్గరకి నేనేం ఉపన్యాసం చెప్తాను అయినా ఏదో చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు చెప్తే ఏదో ఈశావాస్య నిఘం సర్వం టాపిక్ మీరు చెప్తా సమాజం డివిజన్ పెట్టుకోకూడదు పొలిటీషియన్ డివైడ్స్ అండ్ సమ్ థింగ్స్ ఆల్సో డివైడ్ అని చెప్తే ఒక నాకు డౌట్ ఉందని లేచాడు నాకు వెంటనే అర్థమైపోయింది ఇప్పుడు పొలిటీషియన్ రివైస్ ఐ టోల్డ్ ఇన్ అ జనరల్ వే ఓకే నవ్ నవ్ స్టిల్ యూ యూ హ్యావ్ డౌట్ అని అడిగారు అడిగితే ఎస్ ఐ హ్యావ్ అన్నారు ఓకే వాట్ ఈజ్ యువర్ డౌట్ హీ కేట్ విత్ ది డౌట్ మీతో చుట్టుపక్కల ఉన్న అర మంది కూర్చోబెట్టారు డోంట్ రైస్ దట్ కైండ్ ఆఫ్ డౌట్ చాలా స్పెసిఫిక్ గా ఏదో అప్లై చేశాడు అక్కడే ఎలక్షన్ అయింది ఆ ఎలక్షన్ లో ఒకటి నెగ్గాడు ఇంకొకటి ఓడిపోయాడు ఏదో టీడీపీ వాళ్ళు నెగ్గారు కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయాడు అంతటా రివర్స్ అయితే అక్కడ ఆపోజిట్ అయింది టీడీపీ వాళ్ళు ఎక్కడా నెగ్గలేదు వీళ్ళు ఇంటికి ఇంట్లో ఎక్కడా నెగ్గలేదు పది చోట్ల ముప్పై చోట్ల నెగ్గారు రెండు వందల ఎనభైలో సో ఎక్కడ చూసినా మీకు కాంగ్రెస్ ఎంకన పడుతుంది అక్కడ మాత్రం టీడీపీ నెగ్గింది దాంతో వాడు డబుల్ ఫ్రస్ట్రేషన్లో ఉండే ఏదో దానికి సంబంధించి ప్రశ్న వేస్తుంది పొలి అండర్ పొలిటీషియన్స్ డివైడ్ చేస్తారు ఎలా చెప్పగలవు అంటే ఇలా ప్రశ్న చుట్టుపక్కల వాళ్ళే గ్రహించి కూర్చోబెట్టారు ఐ డోంట్ ఆస్క్ దట్ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ క్వశ్చన్ కాబట్టి నేను మనం చేసేది ఏంటంటే ప్రితిక్ష స్వాన్ని ఉన్నామంటే మీరు స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ పెట్టి ఇక్కడ కూడా మీరు త్రిదీక్ష ఉండకూడదా రెసిస్టెన్స్ ఇవ్వకూడదా వాడు ఐదు రూపాయలు ఇస్తే వాడు చిల్లర ఇవ్వట్లేదు మన చిల్లర మనం అడిగి తీసుకోవాలక్కర్లేదా అక్కడ కూడా తితిక్ష అలాంటి సందేహాలు ఉంటుంది అది మీరే వర్కౌట్ చేసుకోండి ఆ పరిస్థితిని బట్టి నేను మనం చేసేది ఏంటంటే యాజ్ ఎ వాల్యూ ఇన్ లైఫ్ యాజ్ ఎ వాల్యూ యూ షుడ్ అడాప్ట్ త్రిక్ష అంట రెసిస్టింగ్ అనేది వీలైనంత వరకు తగ్గించడం ఇప్పుడు రెండు ఆల్టర్నేటివ్స్ మన ముందుంటాయి ఒకటి రెసిస్ట్ చేయటం రెండు అక్కడి నుంచి పక్కకి తప్పుకోవటం ఈ రెండు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి ఈ రెండు ఆల్టర్నేటివ్స్ లో రెసిస్ట్ చేసే ఆల్టర్నేటివ్ ని మనం తగ్గించుకోవాలి ఇప్పుడు తండ్రి గారు కోపడుతున్నారనుకోండి అప్పుడు వివేకవంతుడైతే ఆయన ఆయన అసందర్భంగానే కోపడుతున్నారనుకోండి జనరల్ గా పెద్దవాళ్ళు కొంచెం అసందర్భంగా ఉంటారు ఎందుకంటే జనరేషన్ గ్యాప్ అని వాళ్ల విజన్ ఓ రకంగా ఉంటుంది ఒక వందేళ్ల రకాలు ఉంటుంది వాళ్ళ విషన్ వీళ్ళ విషన్ టు దట్ ఎక్స్టెంట్ ఫార్వర్డ్గా ఉంటుంది దాంతోటి ది ఎప్రిషియేషన్ ఆఫ్ ఎ గివన్ సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది సో ఇప్పుడు బస్సు నడుస్తోంది అనుకోండి పరిగెత్తుకుని ఎక్కడ ఉన్నది మోస్ట్ న్యాచురల్ థింగ్ టు డూ అంటే ఆ వొంత బస్సుని వదిలేసుకుంటే నడిచే బస్సులో ఎక్క రాదు అని బోర్డు చూసి ఆ రొంత బస్సులు వదిలేస్తే ఇంక మళ్ళీ బస్సే రాదు కాబట్టి అది కొంచెం మనకు అందుబాటులో ఉంటే పరిగెత్తిని ఎక్కే అది యంగ్ పీపుల్ యంగే అక్కర్ కొంచెం అడ్వాన్స్ కూడా చేస్తారు అయితే పెద్దవాళ్ళు ఏమంటారు అదే ఎదుగురాలా ఎక్కే వాళ్ళు కోప్పడతారు ఎందుకంటే వాళ్ళు అలా పరిగెత్తి బస్సులో ఎక్కడ ఉన్నది వాళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఇట్ ఈస్ సంథింగ్ వెరీ రిప్రహెన్సిబుల్ ఇట్ షుడ్ నాట్ బి డన్ అని వాళ్ళు అనుకుంటారు మనకేమనిపిస్తుంది వాటి అనుసరిసింగ్ స్టార్టింగ్ అని అనిపిస్తుంది ఇట్ మే బీ ట్రూ ఆల్సో అతను చెప్పే మాట ఇట్ ఈస్ అప్సన్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో కానీ మనం రెసిస్ట్ చేయకూడదు ఇప్పుడు ఏమని చెప్పాలి సరేనన్న నాన్నగారు నేను ఈ పైన మీరు చెప్పినట్టే చేస్తాను అంటే వాళ్ళు ఊరుకుంటారు లేకపోతే ఓకే సార్ థ్యాంక్ వెరీ మచ్ అని చెప్పి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో అంతేగాని బస్ ఎక్కాలన్నా నువ్వు చెప్తావా నువ్వు నీ వయస్సు ఏమిటి నా వయస్సు ఏమిటి నువ్వు నీకు నీవెక్కినట్టుగా నేను బస్సు ఎక్కితే జీవితంలో అని ఇలాంటి లాజిక్ చెప్పచ్చే తప్పు కదా కాబట్టి ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు నెవర్ రెస్ నిజానికి ఇంతే మనమే ఇలాంటి చిన్న పొరపాట్లు పెద్ద పొరపాట్లు కూడా మనం చేస్తాం పెద్దవాళ్ళని రెసిస్ట్ చేయటం ఇప్పుడు అమ్మగారు ఏదైనా చెప్పారనుకోండి రెసి పిల్లవాళ్ళు రెసిస్ట్ చేస్తారు రెసిస్ట్ చేయకూడదు వినవయా నువ్వు పాటించావు మానేవు వినే ఊరుకోవడం రెసిస్ట్ చేయటం అన్నది చాలా పొరపాటు మనకి రెసిస్ట్ చేయటం అన్నది బాగా అలవాటు చేసుకుంటుంది అప్రసి అప్రతీకారపూర్వం నిజానికి సపోజ్ ఎద్రవాడి తిట్టాడు అనుకోండి ఎవడో వచ్చి తిట్టాడనుకోండి అప్పుడు కూడా రెసిస్ట్ చేయనక్కర్లేదు మన నిందయా ఎది జనఃపరితోషమేతి నన్ను అప్రయత్న సులభోయం అనుగ్రహోమే అని అంటే నన్ను నిందించటం ద్వారా వాడికి సంతోషం కలిగితే ఇదేదో నా భాగ్యంగానే నేను భావిస్తాను ఎందుకంటే పెద్దవాడికి సంతోషం కలగడం ముఖ్యం కదా అది ఒక ధర్మము సో నా ప్రయత్నం ఏమీ లేకుండగా నేను ఇలా నిలబడి ఉండగానే వాడు నన్ను రెండు తిట్లు తిట్టి వాడు సంతోషిస్తే అంతకంటే భాగ్యం ఏం కావాలి మే గాడ్ బ్లెస్ హిమ్ అని నిందించిన వాడిని బ్లెస్ చేసి పక్కన పోవడం ఒకప్పుడు నింద అంటే వాగ్రూపమైన నిందే కాకపోవచ్చు హీ విల్ అఫెండ్ యువర్ టేస్ట్ హీ విల్ స్పీక్ ఇల్ of your goodness appudu kuda you smile inwardly ochirunavu nabbi manassu pai kadu pai chirunavu nabbe vadu malli hurt avutadu nuve nuve emi vikaram jenaledo ani vaadiki telipudu chese prayatnam cheyagadu malli allanti prayatnam kuda adi kuda oka mental weakness vaadiki emi telena kalladu vaani titte titutane valla mana inwardly ga smile chestamu we know that it is not going to affect us so avidhanga do not resist apratikara porvakam chinta vilaparahitam ilaagi din meedh inka sala vyakshanam chestu chuddam so chinta vilapamonu untai chinta ante manasulo kullipodam vilapam ante paiki vekki vekke advadam ee rendu benga chinta ante manasulo bharam eba enta maata annadandi enta avamanam chesadu మన వల్ల ఇంత ఉపకారం పొంది అంత అవమానం చేస్తాడా అని తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అలా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు జీవితం అయి ఉంటుంది వాళ్ళు ఆ పిల్లవాడిని సాకి వాడి చిన్నప్పటి నుంచి వాడికి అన్ని విధాలా వాడిని సాకి పెద్ద చేసి చేస్తారు వాడు ఇరవై ఐదేళ్ల వయస్సు వచ్చి ఉద్యోగంలో ఉన్నాడు బాధ్యత సుఖంగా ఉన్నాడంటే ఈ ఎంటైర్ ఫౌండేషన్ వాళ్లే వేస్తారు అట్లీస్ట్ అలా అనుకుంటారు లా భావన చేస్తూ ఆ కర్తృత్వ బుద్ధి ఉంటుంది కర్తృత్వం లేకపోతే సమస్య నేను ఫౌండేషన్ వేసిన అది అలా గుర్తు పెట్టుకుంటే గుర్తు పెట్టుకున్నాడు అంటే కర్తృత్వం ఆ సంగతే మరిచిపోయాడు అనుకోడలేదు అంటే కర్తృత్వం లేదనమాట చాలా స్పంటేనియస్ గా నేను వీడిని పెంచి పెద్దవాడిని చేసి చదివించి పెళ్లి చేశాను అని వీడి గుర్తు పెట్టుకున్నాడు అంటే అలా అనిపిస్తోంది అస్తమానం అలా గుర్తొస్తోంది అంటే అంటే కర్తృత్వం బాగా ఉంది అది గుర్తే రావట్లేదు వీడికి వాళ్ళు గుర్తు చేస్తారు నాన్నగారు మీరే మమ్మల్ని పైకి తీసుకొచ్చారు అని వాళ్ళు గుర్తు చేస్తారు అప్పుడు కూడా మనం అయ్యో మనల్ని నేను పైకి తీసుకున్నాడు నేను కష్టపడి చదువుకున్నావు పైకి వచ్చావు అని అనొచ్చు సో అప్పుడు కర్తృత్వం లేని స్థితి అది అది చాలా గొప్ప స్థితి కాబట్టి ఇన్ ఎనీ సిచ్యువేషన్ వాళ్ళకి ఈ కర్తృత్వ బుద్ధి ఉన్నటువంటి పెద్దవాళ్లకి చాలా మంది పెద్దవాళ్ళు కర్తృత్వ బుద్ధిని కలిగి ఉంటారు ఎందుకంటే జీవితంలో ఈ రిచువల్స్ వీచేస్తూ ఆర్థడాక్స్ స్టైల్లో బతికేస్తారు ఆర్థడాక్స్ అంటే కేవలం రిచువల్స్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆత్మగుణాల విషయంలో ఒక రకమైన నిర్లక్ష్య భావాన్ని కలిగి ఉండటం అది ఆర్థడాక్స్ యొక్క లక్షణం ఒక ఆర్థడాక్స్ లైఫ్ స్టైల్లో కొంతకాలం ఉండడం అది మంచి ట్రైనింగ్ ఎందుకంటే ఇట్ పుట్స్ ది పర్సన్ ఇన్ టూ యా యూస్ఫుల్ ఒక సూత్రబద్ధత అనేది వస్తుంది జీవితానికి సందేహం ఏం జీవితం అంతా వాడు ఆర్థడాక్స్ లోనే ఉండిపోతాడే దట్ ఈస్ సంథింగ్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అంటే వెరీ ఇట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ హిమ్ అంతకంటే ఇంకేం లేదు ఆత్మ గుణాలు అలవడవు హయ్యర్ థింగ్స్ హీ లూజెస్ సైట్ ఆఫ్ హయ్యర్ థింగ్స్ ఏదో కొన్ని రిచువల్స్ అలా కట్టుబడిపోయి ఉంటాడు కనుక నథింగ్ రాంగ్ టు బి బోర్న్ ఇన్ ఆర్థడాక్సీ అండ్ బ్రాటప్ ఇన్ ఆర్థడాక్సీ బట్ ఇట్ రాంగ్ టు కంటిన్యూ టు రిమైన్ ఇన్ ఆర్థడాక్సీ ఫర్ ఎవర్ దట్ ఈస్ అ మిస్టేక్ సో వాటెవర్ సో చింతా విలాపరహితం కనుక పెద్దవాళ్ళు ఏదో వాళ్ళకు ఉండేటువంటి అభిప్రాయ భేదంతో వాళ్ళు కనుక ఏదైనా ఒక మాట అన్నా ఒక సంథింగ్ ఈవెన్ ఇఫ్ ది ఎన్ఫోర్స్ సంథింగ్ మనం సహనంతో దాన్ని స్వీకరించి మనం ముందుకు వెళ్ళిపోవాలి కానీ దాన్ని రెసిస్ట్ చేసే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు అలాగే అదర్ థింగ్స్ కూడా సమాజంలో విషయంలో కూడా పెట్రోల్ ధరలు పెంచారనుకోండి పెట్రోల్ ధరలు పెంచితే ఓ పార్టీ వాళ్ళు ఏదో అక్కడ జులూస్ తీస్తున్నారు పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తున్నారు పెట్రోల్ ధరలు ఇదంతా పెద్ద మేక్ బిలీఫ్ ఇట్ ఈస్ పెట్రోల్ ధరలు వాళ్ళు రూపాయి పెంచాలనుకుంటే ప్రభుత్వం రూపాయి పెంచాలని అనుకుంటే రూపాయిన్నర పెంచుతారు పెంచితే అప్పుడు మళ్ళీ మిత్రపక్షాలునే ఉంటాయి బయట నుంచి సపోర్ట్ ఇచ్చే పక్షాలు వీళ్ళు దే ఆర్ సపోజ్ టు మేక్ సమ్ నాయిస్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్ నాయిస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు నాయిస్ ప్రభుత్వం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న నాయిస్ వీళ్లు చేస్తారు వీళ్లు యూజువల్ నాయిస్ ని వీళ్లు చేస్తారు చేయగానే ప్రభుత్వము మొట్టమొదటి రెసిస్ట్ చేసినట్టు అనిపించి తర్వాత మీరందరి చేసిన విన్నపాలని పురస్కరించుకుని మేము రూపాయి అర్ధ రూపాయి పెంపుదలని తగ్గించామో అని ఫిక్స్ చేస్తారు అందరినీ వీళ్లకి తెలుసు వాళ్లకి తెలుసు మేము రూపాయన్నర పెంచుతున్నామో మీరు గొడవ చేసేదేదో చేయండి తర్వాత అర్ధ రూపాయి తగ్గిస్తాం అనో వీళ్లు మాట్లాడుకునే ఉంటారు ఆ అదురుపై తగ్గించడం కోసం ఒక జులూస్ ఒకటి తీస్తాం ఆ జులూసులో మనం వెళ్లి జెండా పట్టుకుని తిరిగామనుకోండి తిరిగితే ఫైనల్ గా వెర్రిమొహాలం మనమే మిగులుతాం రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు అండర్ అండర్నీత్ వాళ్ళు బాగానే ఉంటారు ఇది మ్యాన్ అన్ ది స్ట్రీట్ వీడు ఐడియాలజీకి కట్టుబడి ఉంటాడు వీడే కట్టుబడి ఉంటాడు ఐడియాలజీ పై పై నాయకులకు ఐడియాలజీ కట్టుబడి వాళ్ళు ఉండనే ఉండరు ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాను కాబట్టి వాళ్ళకి ఐడియాలజీ పెద్ద కట్టుబాటు ఉండదు వాళ్ళ ఐడియాలజీ ఉంటుంది దాంతోపాటు అదర్ థింగ్స్ కూడా ఉంటాయి వీటికి మ్యాన్ ఇన్ ది స్ట్రీట్ కి పాపం ఐడియాలజీనే ఉంటుంది అమాయకుడికి కాబట్టి మీరు వెళ్ళి ఆ జులూస్ లో వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్అట్ ఆఫ్ ఇట్ నథింగ్ సాధనా మార్గంలో అది పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోయింది మరి ఏం చేయమంటారు మీరు పెట్రోల్ వాడకం తగ్గించుకోండి మాత్రాస్పర్శాస్తుంది ముందు ఆడిట్ చేయండి మీ కార్ రైడింగ్ ఉందే ఆడిట్ చేయండి స్వామీజీని అల్వాళ్ళు దిగడం పెంపడం మినహాయించి అది మినహాయితీ చేయండి ఆడిట్ లో అది పెట్టద్దు క్లాసుకి రావడం ఆడిట్ లో పెట్టద్దు మిగతావన్నీ కూడా ఆడిట్ లో పెట్టాలి సికింద్రాబాద్ వెళ్లారంటే కారు వేసుకుని కనీసం పన్నెండు పనులు ఉంటే కానీ వెళ్ళకూడదు ఆ పన్నెండు పనులు పూర్తి చేసుకుని వస్తే పెట్రోల్ వాడు రూపాయి పెంచినా రూపాయలు పెంచినా కూడా అది దీంట్లో కవర్ అయిపోతుంది కాబట్టి పెట్రోల్ కన్సంషన్ మీరు ఆడిట్ చేసి ఇప్పుడున్న కన్సంషన్ కి ఫిఫ్టీ పర్సెంట్ అర్జెంట్ గా ఇమీడియట్గా అప్పుడు మీరు వాడు పెంచిన కారణంగా మీరు నష్టపోయేది ఏమి ఇంకా ఒక పది రూపాయల లాభం ఏముంటుంది ఆరోగ్యం శరీరానికి ఆరోగ్యం ఎందుకంటే కారు తీసుకుని రోడ్డు మీదకి వెళ్లాలంటే ఎంత టెన్షన్ అండి ఎలా ఉంటుంది ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ లో దేర్ ఇస్ నో జాయింట్ డ్రైవింగ్ ఒకప్పుడు అదొక జాయ్ ఇప్పుడు ఏముంది జాయ్ ఏముంది డ్రైవింగ్ సిటీలో డ్రైవ్ చేసి దాంట్లో జాయ్ ఏముంది సిటీ కాకపోతే పోయినా బయట మాత్రం ఏమిటి జాయ్ ఇప్పుడు ఎదగిరి పుట్టే కార్ లో వెళ్ళారనుకోండి ఆ ట్రాఫిక్లు ఆ లారీలు ఏమిటి ఏమిటి సంబరం అంతకంటే మన ద్యుబిలీ హిల్స్ వెళ్ళి అక్కడ బస్సులో కూర్చొని వెళ్లడం శ్రేష్టంగా ఉంటుంది కాబట్టి యూ ఆడిట్ యువర్ కార్ మూవ్మెంట్స్ అండ్ మేక్ ఇట్ హాఫ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సో దాట్ యూ డో నాట్ రసీస్డ్ ఎనీథింగ్ యూ విత్ డ్రా మాత్రాస్పర్శ డోంట్ రెసిస్ చింతా విరాపరహితం సాత్శిక్షా నిగద్యత ఈజ్ లైఫ్స్ ఫిలాసఫీ కనుక ఆ యాటిట్యూడ్ ని బాగా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది కనుక అలాగా రెసిస్టెన్స్ ని తగ్గించమని చాలామంది చెప్పారు మహాత్మను చాలామంది స్టాప్ రెసిస్టింగ్ అని చెప్పారు ఈ రెసిస్టెన్స్ కనుక మీరు తగ్గించారనుకోండి మీలో ఇంకో క్వాలిటీ పెరుగుతుంది రెసిలి రెసిలియన్స్ అని అంటారు అంటే ఎంతటి విపత్కర పరిస్థితిలో నుండైనా తెలివితేటలతో బయటపడేటువంటి సామర్థ్యం అండ్ రెసిలియన్స్ అంటారు సో ఆ రెసిలియన్స్ అనేది మనలో పెరుగుతుంది రెసిస్టెన్స్ తగ్గితే రెసిలియన్స్ పెరుగుతుంది మనము ఎటువంటి పరిస్థితినైనా కూడా అలవోకగా తప్పించుకుని ముందుకు సాగిపోయేటువంటి ఒక గొప్ప సామర్థ్యం మనకు వస్తుంది కనుక తితిక్ష అన్నది అమృతం అది తితిక్షామృత తితిక్షోపనిషత్తు అనలేదు ప్రతిక్షామృతోపనిషత్తు ఎందుకంటే త్రితిక్ష అన్నది అది అమృతం వంటిది కనుక సాధకులు త్రితిక్షని ఒక గొప్ప సాధనంగా చేసుకోమన్నారు నిజానికి ఓ మహాత్ముడు నమ్మని అడిగారు ఏదో గీతా సఫలమో అవుతుంటే శంకరమఠంలో నల్లగొండ శంకరమఠం చాలా ఏళ్ళ భగవద్గీత మీదతో వాక్య విచారం అవుతుంటే ఓ సాధకులు ఒక ఆయన వచ్చారు ఓ బైరాగిలాంటివారు వచ్చి ఆయన ఉన్నారు ఏమండి భగవద్గీతలో ఏ యోగము చెప్పబడింది అని అడిగారు అక్కడ మహావిద్వాంసులు శాస్త్రాల్లో ఉద్దండ పండితులు డదన్ మంది ఉన్నారు నేను కూర్చుని ఉన్నా సో ఆయన ఆ ప్రశ్న ఏం సమాధానం చెప్తారా అని నేను పలికిస్తున్నా ఒకళ్ళు అన్నారు జ్ఞానయోగమే భగవద్గీత యొక్క పరమతాత్పర్యము అని చెప్పారు ఇంకోళ్ళు అలాగ జ్ఞానయోగం లక్ష్యమేనా లక్ష్యం కంటే సాధ్యం కంటే సాధనానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వటం గీత యొక్క లక్షణం అది గీతలో పరిపాటి కాబట్టి కర్మయోగమే ఇక్కడ ప్రధానమైనటువంటిది అని ఇంకో ఆయన ఉన్నారు భక్తి యోగం అండి కర్మయోగం అనకండి భక్తికి ఇంపార్టెన్స్ ఎక్కువ భక్తి ప్రేమికుడు ఇంకో ఆయన భక్తి యోగం ఉండాలి రాజయోగం ఇంకొక ఆయన ఉండాలి ఇలా ఎవరికి తోచినా వాళ్ళు చెప్పారు నేను ఆయన నా బైరాగిని అడిగాను మీ అభిప్రాయం ఏమిటండి అడిగాను ఆయన ప్రశ్న వేసిన అంటే తితిక్షాయోగం అండి అని చెప్పాడు యోగం అంటే సాధనం ఈశ్వరునితోటి మనల్ని కలిపే సాధనమే యోగము తితిక్షాయోగము అని చెప్పాడు ఎందుకంటే అలా ఎలా చెప్పగలరు మీరన్నా ఎలా చెప్పడం ఏంటండి మీరు అక్కడే చూసుకోండి ఈ రెండు శ్లోకాలు చూసుకోండి మీకు నెక్స్ట్ శ్లోకంలో రాబోతోంది సోముల తత్వాలే ఎవడైతే ఈ సహనాన్ని తితిక్షని ఒక అమృతంగా సేవిస్తాడో వాడు మోక్షాన్ని పొందుతాడు అని నెక్స్ట్ రెండు రెండు కలిపి ఒకే వాక్యంగా సహా అమృతత్వా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాదే కలిపితే వాడు మోక్షాన్ని పొందుతాడు కాబట్టి భక్తి వల్ల మోక్షం పొందుతాడా కర్మ వల్ల జ్ఞానం వల్ల లేకపోతే యోగ అంటే ప్రతిక్ష వల్ల పొందుతాడని చెప్పాడు శ్రీకృష్ణుడు సో ప్రితిక్షాయోగము అని నా అభిప్రాయం ఉన్నారు నేను ఆ పండితుల వాళ్ళు ఆయన్ని శభాషణ లేదు వాడు విను ఊరుకున్నాను నేను అన్నాను శాషణ చాలా కరెక్ట్ అంటే ఒక స్టాండ్ పాయింటే దాని అర్థం భక్తి అక్కర్లేదు జ్ఞానం అక్కర్లేదు అని నా తాత్పర్యం కాదు తితిక్షలో సర్వమా శ్రీకృష్ణుడు వెరీ బిగినింగ్ చెప్తున్నాడు ఆయన మరణం విషయంలో శోకించద్ని చెప్పాడు జీవితంలో తితిక్షలు పెట్టుకోమన్నాడు అయిపోయింది మొత్తం జీవన శాస్త్రం అంతా వచ్చేసింది ఇంకేం మిగలేదు కాబట్టి తితిక్షామృతము అనే ఆ అమృతాన్ని మీరు సేవించింది భాష్యం చూద్దాం మాత్ర ఆహీమీయంతే శబ్దాదయ శ్రోత్రాదీని ఇంద్రియాణి మాత్రా ఇదంతా మాత్రాస్పర్శ అనే పదానికి వ్యాఖ్యానం ముందు మాత్రా అనే పదాన్ని విడతీశారు మాత్రణం స్పర్శా మాత్రాస్పర్శాని అంటే మాత్రా మాత్రలు మాత్రంటే ఏమిటి అంటే ఇంద్రియములు జ్ఞానేంద్రియాలకి మాత్రలు అని పేరు ఎందుకంటే మాత్ర అంటే గ్రహించేవి సో మీయంతే ఆభిహి ఇది మాత్రా సో ఇది కరణం వ్యుత్పత్తి అంటారు వ్యుత్పత్తిలో కరణార్థం వ్యుత్పత్తి అంటే వ్యుత్పత్తి చెప్పేప్పటికి మీకు కరణం బయటపడుతుంది జ్ఞానం అంటే జ్ఞాయతే అనేనా ఇది జ్ఞానం దీనిచేత తెలియబడుతుంది అనే అర్థం అంటే అప్పుడు జ్ఞాన సాధనం అని అర్థం వస్తుంది తెలుసుకునే సాధనము అనర్థం వస్తుంది దాన్ని కరణ వ్యుత్పత్తి అంట కాబట్టి అభిహి మీయంతే వీటి చేత గ్రహించబడుచున్నవి కొలవబడుచున్నవి అనగా గ్రహించబడుచున్నవి ఏమిటి శబ్దాదయ శబ్దము మొదలైనవి శబ్దము మొదలైనవి వీటి చేత గ్రహింపబడుచున్నవి ఏమిటవి ఇంద్రియాలు శ్రోత్రాదీని ఇంద్రియాని శబ్దాన్ని కొలిచేది లేక గ్రహించేది ఏమిటి చెవి ఆది శబ్దం చేత శబ్దం తర్వాతది స్పర్శ జగత్తులో ఐదున్నాయి ఇక్కడ ఐదు ఉన్నాయి అంటే జగత్తులో ఆ రోజు లేదు ఇక్కడ ఆ లేదు ఇదిగా సిక్స్త్ సెన్స్ అని అలా ఉంటారు అంతే సిక్స్త్ సెన్స్ అంటే ఏం బుద్ధి అర్థం ఇంకా అంతకంటే ఏం లేదు సిక్స్త్ సెన్స్ ఆబ్జెక్ట్ బయట లేదు సిక్స్త్ సెన్స్ ఇక్కడ లేదు సిక్స్త్ సెన్స్ అంటే అది హాలీవుడ్ లో ఉంది సిక్స్ మనోజ్ శ్యామలన్ మనోజ్ నైట్ శ్యామలన్ ఆయన పేరు చూడండి ఇండియన్ ఆయన చాలా సమర్థుడు మనోజ్ నైట్ ఎన్ఐజిహితీ కి నైట్ శ్యామలన్ కేరళ తను చాలా సమర్థుడు హాలీవుడ్ లో వెరీ హైలీ రెస్పెక్టెడ్ డైరెక్టర్ అండ్ వన్ ఆఫ్ హీజ్ పిక్చర్స్ కి ఆస్కర్ అవార్డు నామినేషన్ కూడా ఉంది ఆస్కర్ అవార్డు రాలేదు నామినేటెడ్ చాలా సమర్థుడైన పిక్చర్ మేకర్ మన సత్య చిత్రే ఆ లెవెల్లో డైరెక్టర్ అని అంటారు అండ్ ఆల్సో డైరెక్టర్ ఫిల్మ్ మేకర్ ఈ రైట్స్ టు స్క్రిప్ట్ ఈ స్టార్ట్ యాజ్ అ స్క్రిప్ట్ రైటర్ కరెక్ట్ మీరున్నది తర్వాత ఫిల్మ్ మేకర్ అయిపోయాడు డైరెక్టర్ ఫిల్మ్ మేకర్ ఎవరి మనోజ్ నైట్ శ్యామల అతను సిక్స్త్ సెన్స్ అని సినిమా తీశాడు అది ఇంతకే అక్కడి నుంచి వచ్చింది అది వెరీ నేనెక్కడో ఫ్లైట్ లో చూసాను వాటెవర్ సో సిక్స్త్ సెన్స్ అన్నది ఇట్ ఈస్ దర్ ఈస్ నో సచ్ థింగ్ అంటే సిక్స్త్ సెన్స్ ఆబ్జెక్ట్ లేదని నా అభిప్రాయం మీరు మైండ్ సిక్స్త్ సెన్స్ గా కౌంట్ చేస్తూ చేయొచ్చు భాగవతంలో చోటలా కౌంట్ చేశారు ఎనీవే సో ఐదు విషయాలు ఐదు ఇంద్రియాలు విషయము అంటే ఆబ్జెక్ట్ అని అర్థం అండి ఈ టేబుల్ ఉందనుకోండి విషయము ఇది టేబుల్ని మీకు ఎలా తెలిసింది చూస్తే తెలుసు సౌండ్ని బట్టి తెలుసు టచ్ ని బట్టి తెలుసు అలాగనమా ఏదో రకంగా ఇంద్రియం ద్వారా తెలియాలి లేకపోతే టేబుల్ని ఎలా చెప్తారు కాబట్టి ఐదు విషయములు బయట ఉన్నాయి ఐదు ఇంద్రియాలు ఇక్కడ ఉన్నాయి ఏమిటి ఐదును శబ్ద స్పర్శ రూప రస గంధ అంటాన ఏంటోసారి అనండి శబ్ద స్పర్శ రూప రస గంధ అంటే ఇంకా బాగుంటుంది ఐదవి ఇంద్రియాలు శ్రోత్ర చెప్పండి శ్రోత్ర నేత్ర రసన ఘ్రాణాని ఇవి శ్రోత్రము అంటే చెవి శబ్దాన్ని గ్రహిస్తుంది త్వక చర్మము స్పర్శని గ్రహిస్తుంది రసనా అంటే నాలుక రసాన్ని గ్రహిస్తుంది ఇంకా దానికి ముందు నేత్ర కన్ను రూపాన్ని గ్రహిస్తుంది ఆ తర్వాత రసనా రసాన్ని గ్రహిస్తుంది ఆ తర్వాత ఘ్రాణ గ్రంథాన్ని గ్రహిస్తుంది ఐది ఐదు విషయాలు ఐదింద్రియాలు సో ఈ మాత్ర అంటే ఇంద్రియములు మాత్ర ఆధి మీయంతే శబ్దా మాత్ర ఉల్లింగం ఇంద్రియ శబ్దం న పోషక రంగం నిశ్చిన్న కాబట్టి శ్రోత్రాదీని ఇంద్రియాణి ఓకే మాత్రాశబ్దానికి జ్ఞానేంద్రియములు అనర్థం సెన్సార్థం సైదు ఓకే తర్వాత మాత్రాము స్పర్శా శబ్దాది సంయోగా తే మాత్రాస్పర్శా అవుతుందన్నమాట ఈ మా ఇంద్రియములకు స్పర్శలు స్పర్శలు అంటే సంయోగములు స్పర్శ అంటే టచ్ టచ్ అంటే కాంటాక్ట్ అర్థం సో ఇంద్రియముల యొక్క స్పర్శలు సంయోగములు వేటితోటి సంయోగములు శబ్దము మొదలైన వాటితో సంయోగములు ఐదే సంయోగాలుంటాయి ఐదు ఇంద్రియాలు ఇక్కడ ఐదు ఇంద్రియాలు ఐదు విషయాలు అక్కడ ఉన్నాయి కదా అని ఐదు ఐదులు ఇరవై ఐదు ఉండవు ఇదేం పెర్ముటేషన్ లెక్క కాదు శ్రోత్రము శబ్దంతోటే స్పర్శ ఉంటుంది శ్రోత్రంతో రూపానికి సంబంధం లేదు ఇంకేతనే మాత్రా శబ్దం ప్రయోగించారు మాత్ర అంటే తన్మాత్ర అని తదేవ తన్మాత్రం అంతమాత్రమే చెవికి శబ్దమే ఇంకా కాదు ముక్కుకి గంధమే మరేది కాదు తదేవ తన్మాత్రం కాబట్టి ఐదుకి ఐదు ఐదులో ఇరవై కాదు ఐదుకి ఐదు ఐదే సో వన్ ఫర్ వన్ అనమాట ఈ ఐదు సంయోగములు ఈ ఐదు సంయోగాల నుంచే సుఖ దుఃఖాలు కొడతాయండి ఈ ఐదు సంయోగములు లేని నిద్రావస్థ ఉందనుకోండి నిద్రావస్థలో మీకు సుఖం ఉందా దుఃఖం ఉందా రెండు లేవు మరేముంది ఆనందమున్నది విశ్రాంతి ఆనందము మీకు విశ్రాంతి ఆనందం కావాలా ఎక్సైట్మెంట్ కావాలా సుఖం అంటే ఎక్సైట్మెంట్ అంటే ఎక్సైట్మెంట్ కావాలి ఓకే అయితే ఎక్సైట్మెంట్తో పాటుగా ఏ లోడ్ ఆఫ్ మిషరీ కూడా ఉంటుంది రెండు కలిపి ఉంటాయి తీసుకో కావాలండి చాలండి ఇనఫ్ ఈజ్ ఇనఫ్ ఎక్సైట్మెంట్లు మిషరీలు ఏదో కొంత వయస్సులో అది కొంత నడిచింది ఏదో నడిచింది చాలు మాకు ఆనందము విశ్రాంతి కావాలి అంటే ఈ స్పరిశలని పక్కనది శ్రీకృష్ణుడు ఆరోధ్యాయంలో చెప్తాడు స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటాడు బాహ్యమునందలి స్పర్శములను బాహ్యమునందే అచ్చిపెట్టు అంటే వాటిని నీవు లోపలికి తెచ్చుకోకు అంటే కాంటాక్ట్ పెట్టుకోకు అని చెప్తాడు సో కాంటాక్ట్ మీరు పెట్టుకుంటే శీత ఉష్ణ సుఖ దుఃఖ ఇత్యాది ద్వంద్వ పరిస్థితులు ద్వంద్వ స్థితులు నిర్మాణమైపోతాయి అవి ఈ కాంటాక్ట్లే వీటిని ఇస్తాయి దా అంటే ఇవ్వడం అంటే అట్లు ఇస్తాయిందాము శీతోష్ణ సుఖదుఃఖదా శీతం ఉష్ణం సుఖం దుఃఖం ప్రయచ్చంత శీతాన్ని ఉష్ణాన్ని సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి అనర్థము సుఖదుఃఖదా దాంటే దాతి దయచ్చే దానేదానికి ఇచ్చేస్తాయి అని అర్థం అంటే అభిప్రాయం ఏంటంటే ఈ శీతోష్ణములు సుఖదుఖములు ద్వంద్వములు జీవితంలో వస్తూ ఉంటాయి వీటిని సహించటం ఇండ్యూరెన్స్ అన్నది అలవాటు చేసుకోవాలి ఇండ్యూరెన్స్ ఏం చేస్తుంది ఈ సహనము తితిక్ష అనేది మనిషి యొక్క ఇన్నర్ ఎనర్జీస్ ని ఇన్నర్ స్ట్రెంగ్స్ ని అది పైకి తీసుకొస్తుంది మన సమాజంలో చిత్రములైన మార్పులు వచ్చాయి నాకు సమాజాన్ని గురించి వ్యాఖ్యానం చేస్తున్నాము అంటే ఏదో పాఠం చెప్తున్నాం కనుక చేసుకున్నాం లేకపోతే సమాజాన్ని అంతని కలిపి వ్యాఖ్యానం చేయడానికి మనకేం పని ఒక ఏదో ఐవరీ టవర్ లో కూర్చుని వ్యాఖ్యానం చేస్తున్నట్టేం కాదు జీవితంలో ఉంటూ జీవితాన్ని చూసి చేస్తున్న వ్యాఖ్యానం జీవితాన్ని దూరంగా జరిగి ఎక్కడో అంతరిక్షంలో కూర్చుని చేస్తున్న వ్యాఖ్యానం కాదు ఏమంటే జీవితంలో తితిక్ష అనేది లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది యాజ్ వీ సీ జనరేషన్ ఆఫ్టర్ దనరేషన్ ఈ తితీక్ష తగ్గిపోతా ఉంది పూర్వం వాళ్ళని ఉరికేలా అనుకోవడం వాళ్ళని ఏదో గొప్ప చేయటం ఇప్పుడున్న వాళ్ళందరూ అయోగ్యులు అన్నాం అలాగంటే ఛేదస్తాను నాది కాదు నేను ఐఎమ్ నాట్ ఎన్ ఆర్థడాక్స్ గై టు సే ఐక్ దట్ అలాగంటే ఆర్థడాక్సీ మాట నేను మాట్లాడటం లేదు బట్ ఒకటి మాత్రం నేను మనవి చేస్తాను ఈ మోడర్నిటీ అన్నది ఆధునికత ఆధునికత మనకి ఇచ్చిన వరాలు ఏమున్నాయో ఉన్నాయి ఎలక్ట్రిసిటీ అని ఫ్యాన్లని ఇలాంటి వరాల కింద మరి భాషిస్తూ ఉంటాయి వాటిని వరాలు కాదంటే ఎలాగా వాటిని ఓ వైపు నుంచి మనం ఎంజాయ్ చేస్తూ వాటిని వరాలు కాదని ఎలా అంటాము వరాలు కొన్ని ఉన్నాయా ఆధునికత వల్ల కానీ ఆధునికత యొక్క మహాశాపం ఏమిటంటే తితిక్ష తగ్గిపోయింది ఇది పెద్ద దోషం నాకు బాగా గుర్తు మన నాయన మా గురువు గారు కుమల సుబ్రహ్ గారు కుంబుల పున్నాళ్ళ అవసాన గారు వీళ్ళు ఒక జనరేషన్ ముందు వాళ్ళు నాకు కాబట్టి హిట్ ఆల్ ఐ హెవ్ టు కంపేర్ ఐ కంపేర్ విత్ దెమ్ తర్వాత నా తర్వాత జనరేషన్ ఈ యంగ్ పీపుల్ ఎలా ఉన్నారన్నది నేను అంత లోతుగా చూడలేదు నేను కాంటాక్ట్ పెట్టుకోలేదు ఇక్కడ తర్వాత జనరేషన్ తోనే కాంటాక్ట్ లేదు నాకు ఉన్న కాంటాక్ట్ ఏదో వెరీ మినిమల్ కాంటాక్ట్ ఏదో వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి అసలు నాలాంటి వాడికి దండం పెట్టాలని కూడా వాళ్ళకు అనిపించదు ఒకళ్ళు తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తే వాళ్ళు వచ్చి దండం పెడుతూ ఉంటారు దండం పెట్టినప్పుడు శుభం ఉంటూ ఉండడమే గానీ దేర్ ఈస్ నో రియల్ కాంటాక్ట్ రియల్ అబ్జర్వేషన్ అలాంటివేం లేవు కానీ నేను నా ముందు జనరేషను అదే నాకు బాగా అనుభవంలో ఉన్న విషయం విత్ రిఫరెన్స్ టు లైఫ్ స్టైల్ సో వాళ్ల జీవితం నేను చూసినప్పుడు ఏ పరిస్థితులు వాళ్లు అలవోకగా ముందుకి కంప్లైంట్ చేయాలనే ఆలోచన కూడా లేకుండా ముందుకు సాగిపోయేవారో అదే పరిస్థితిలో నేను ఉన్నట్లయితే నాకు వంద ఫిర్యాదులు ఉంటాయి అప్పుడు అనిపిస్తుంది నాకు అయ్యో మనోబలం బాగా తగ్గిపోయింది ఉదాహరణకి కాఫీ ఓ పూట లేదనుకోండి ఒళ్ళే ఈ పూట కాఫీ లేకపోతే ఏమైనా నష్టం మధ్యాహ్నం తాగొచ్చు అని లేకపోతే రేపు తాగచ్చు అని వాళ్ళు అలా మనసులో అనుకున్నారని కూడా మనకి సూచన తెలియదు అలా అనుకునేది కూడా ఉండేది కాదు అలా సహించేసి వాళ్ళు మనకి కాఫీ గంట లేట్ అయితే We feel very unhappy about it, very disturbed about it. People are going to go to a mile to a mile. What do you think is that you can talk about it. You can talk about it. In the ground, you can talk about it. I am telling you, I am going to talk about it. You can talk about it, and you can talk about it. కొంత నొప్పి అది తక్కువ ఉంటుంది వేసం కాలంలో ఏదో కంకర రోడ్లు ఉండేవి ఎర్ర బూడిదిగా ఉండేది కంకర అనే పేరే గానీ బూడిదే మిగిలింది దాని ఇవన్నీ నడిచేసి బూడిదే ఉండేది ఎర్ర ఎర్ర బూడిద ఆ ఎర్ర బూడిద చాలా హాట్ ఉండేది దాంట్లో కాలు పెట్టాలంటే మంట వచ్చేది దాని పక్కన ఉండే గిడ్డిని ఆశ్రయించుకుంటూ కొంతసేపు రోడ్డు మీద నడిచి కాలు బాగా మంట పుడితే ఆ మీద నిలబడి అతి సహజంగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు లేకపోతే ఈ ఎండ తగ్గనే ఉండి కొంచెం రోడ్డు చల్లబడ్డాక వెళ్లొచ్చు అనో గంట రెండు గంటలో విశ్రాంతిగా ఉండి ఏదో పుష్కం చూసుకుని తలపడ్డ తర్వాత నడిచి వెళ్లిపోయేవారు లేకపోతే సాయంకాలం నడిచేసేవారు ఎర్లీ మార్నింగ్ నడిచేసేవారు మధ్యాహ్న సమయంలో నీడ పట్టున స్వగృహం లేకపోతే పర గ్రామం వెళ్తే ఆ గ్రామంలో ఎవరమీదో నీడపట్టున ఉండిపోయేవారు అంతేగాని చెప్పులు మనం కొనుక్కోవచ్చు ఆలోచన కూడా ఉండేవి చెప్పులు ఉండి చెప్పులు కొనుక్కోవాలంటే చెప్పులు కుట్టివాడిని పట్టుకోవాలి వాడికి పురమాయించాలి వాడి తేవాలి అది సరపడాలి ఎన్నో లక్షా అంత సహనంతో జీవించేసేవారు అయితే మరి కొండంత మనోబలాన్ని కలిగి ఉండేవారు ఈ తితిక్ష వల్ల మనోబలం బాగా దృఢంగా ఉంటుంది ఈ ఆధునికత పుణ్యమానే మనకు అన్ని సౌకర్యాలు వచ్చేసాయి మనోబలం తగ్గిపోయి మనం ఎలా తయారయమంటే తొండపిల్లతో సామెత్తుంది ఆ రకంగా ఇంత పిసరు తేడా వస్తే ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఈ ఇమోషనల్లీ Uh, he is uh, affected, depression, he is in distress, and that's why this is a bad thing. This is a bad thing in psychology. In a society, there is a bad thing in a society, and there is a bad thing in a society. In this society, we have to live the Atma. Why do we live the Atma? Because we live the Atma, and we live the Atma, and then we have to live the Atma. పెద్ద రాజకీయాలు పెద్ద రాజకీయం ఎలక్షన్లే నడిచిపోతున్నాయి దాని మీద అసలు కొంచెం సహనం కలిగి ఉండడం అసలు ముందు దురాశ పడకుండా ఉంటే వాడికి ఆ రకమైన స్థితి వచ్చింది కాదేమో అని రైతులు ఒక్కళ్లే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు ఈ ఫైనాన్స్ కంపెనీల పుణ్యమాన్ని చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు తర్వాత విద్యార్థులు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అలా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు క్రికెట్ ఓడిపోయినప్పుడు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు సో రాజకీయ నాయకులు కొంతమంది ఓడిపోతే వాళ్ళు అనుయాయులు ఆత్మహత్య చేసుకుంటారు సినిమా హీరోల్ని అరెస్ట్ చేస్తే ఆత్మహత్య చేసుకునే అనుయాయులు కొంతమంది ఉంటారు ఈ ఆత్మహత్యలు చాలా ఉన్నాయని దీనికోసం రైతులే బట్ అది ఒక ఇష్యూ కింద ఇదే నేచురల్ థింగ్ అన్నట్టుగాను సంథింగ్ టు బి అంట్రస్టెడ్ అన్నట్టుగా వెరీ పిచ్యూలియర్ వాల్యూ డెవలప్స్ అరౌండ్ ఆల్ దీస్ థింగ్స్ మనోబలము బాగా తగ్గిపోయింది పురుషుల్లోనూ అంతే స్త్రీలలో కూడా అంతే స్త్రీలు పూర్వం ఎలా ఉండేవారంటే పురుషాహంకారాన్ని అతి సహజంగా సహిస్తూ ఉండేవాడు పురుషుడు తనకుండే దేహబలాన్ని తర్వాత సమాజం పితృస్వామికి సమాజం కదా సో పురుషుని యొక్క అధికారంతో సమాజం నడుస్తూ ఉంటుంది గృహంలో అట్లీస్ట్ యాజ్ ఫార్ ఎస్ అపీరెన్సెస్ గో పురుషుడుస్ ది ఫ్యామిలీ ఒకప్పుడు చాలా అహంకారంగా కూడా ఉండేవాడు పురుషుడు కొంత అబ్యూజ్ కూడా ఉండే స్త్రీలని కొంత భార్యే గృహిణిగా గృహిణియే గృహము గృహలక్ష్మి అన్న విధంగా ఒక సంసార జీవనా గృహిణి యొక్క మంచి తోటి ప్రేమతోటి ముందుకు సాగిస్తూ ఉండేవాడు బట్ అట్ ది సేమ్ టైమ్ ఆ గృహిణి యొక్క కంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేయాలని కాని దానికి మనం ప్రేమని కరస్పాండింగ్ గా ప్రేమను చూపించాలని కాని కొన్ని పాజిటివ్ లేకపోతే లేకపోతే నెగిటివ్ ఎవ్యూస్ అయినా మనం చేయకూడదు ఈ గృహిణి లేకపోతే మన బతుకేమీ లేదు శూన్యం అయిపోతుంది అనే ఒక నెగిటివ్ దృష్టికోణమైనా పెట్టుకుని నెగిటివ్ గానైనా రికగ్నైజ్ చేసి గృహిణికి కొంత విలువ ఇచ్చి ప్రేమించి అబ్యూజ్ చేయటం మానేసి ఒక మనిషిగా ట్రీట్ చేయడం అనేది కూడా ఉండేది కాదు పూర్వం వాళ్ళలో చాలా అబ్యూజివ్ గా ఉండేవారు అబ్యూజ్ చేయకపోయినా అట్లీస్ట్ సెకండ్ రేట్ స్టేటస్ లోనే ఉండేవారు లేడీస్ కానీ దాన్ని అతి సహజంగా ఇట్ ఈజ్ ఇట్ ఈస్ ది నార్మల్ థింగ్ సో ఇంట్లో యజమాని మనం రెస్పెక్ట్ చేయాలంటే వాడు తాగేసి వచ్చి తిట్టినా కూడా రెస్పెక్ట్ చేయాల్సిందే వాడు ఎబ్యూస్ చేసినా సరే రెస్పెక్ట్ చేయాల్సిందే వాడు అబ్యూస్ చేసేసి శుభ్రంగా చెడమడ తిట్టేసి చేతిలో ఉన్న కాఫీ గ్లాసు విసిరేసి వీధిలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి పొలం తిరిగి తిరిగి సాయంకాలం ఏడయ్యేటికీ వాడు తిరిగి వస్తాడు వచ్చేపటికి వెన్నీళ్లు తోడేసి నూరు దగ్గర పెట్టేసి పక్కనే చన్నీళ్ళు పిట్టి పెట్టేసి ఓ స్టూలు వేసేసి భార్య అంతా సిద్ధం చేసుకుంటాం వాడు ఇప్పుడే గంట క్రితం నానా తిట్లు తిట్టాడు కూడా ఉండదన్న ఆ రకంగా లేడీస్ ఈ బాహ్యమైన ఘటనలను పురుషుల యొక్క బాహ్య ప్రవృత్తిని పట్టించుకోకుండా దాని వెనుక ఉండేటువంటి ఒక స్థితిని గమనిస్తే చాలా గాఢమైన శీలాన్ని కలిగి మళ్ళీ తిగితే తిట్టాడు తిగితేనేమి నా భర్తే నా పెరిమిటే కాబట్టి వాడికి తిట్టి అధికారం ఉంది మన్నే తిట్టాడు కానీ పైవాళ్ళని నేను తిట్టలేదు కదా భారత తిట్టకపోతే ఇంక పై వాళ్ళని తిట్టతాడా అనే ఏదో ఒక రకమైన ఆ ఘటనకి వెనుకకు వెళ్లి మన ఎక్స్ట్రా లోతుగా చూసి జీవితం ఉన్న తర్వాత ఏవో సుఖ దుఃఖాలుంటాయి మొగాళ్ళు వీధుల్లోకి వ్యాపారాలు చేసుకొచ్చి చేస్తూ ఉంటారు కాబట్టి ఓ పెట్టినా వాళ్లే పెట్టాలి తిట్టినా వాళ్లే తిట్టాలి అంటూ ఇలాగంటే సామెతను కూడా కల్పించే ఎంతో ధైర్యంతో సహనంతో సహించేవాళ్ళు సో పురుషుడి విజయము స్త్రీది ఓటమి అన్నట్టుగా ఉండేది కానీ ఆ ఓటమిలోనే ఒక గొప్ప గెలుపు ఉండేది ఆ సంస్కారాలన్నీ పోయాయి స్త్రీని మధ్యన ఏమైపోయారంటే ఫుట్బాల్ క్రికెట్లు కూడా ఆడేసుకున్నారు తర్వాత ఆ స్త్రీత్వంలో ఉండే ఆ శోభ ఆ విలాస ఆ సటిల్ ఆ సౌకుమార్్యము వాటినన్నింటినీ పణం పెట్టేసి ఈ ఆధునికత పేరు చెప్పి మేము కూడా పురుషులతో సమానము పురుషులతో సమానమని అడుగు కారు ఎందుకంటే స్త్రీ ఈజ్ యునీక్ ఇది పురుషులతో సమానం అంటే ఓ ఏడాది పిల్లని ఈవిడికని ఇంకో ఏడాది పిల్లని వాడు కంటాడా ఏమేమి అది పురుషులతో సమానం అని పెట్టుకోకూడదు స్త్రీ ఈజ్ యునీక్ హౌ షీ ఈస్ నాట్ ఈక్వల్ టు హ్యూమన్ మ్యాన్ షీఈ్ సంథింగ్ మచ్ మచ్ మోర్ దాన్ ఎ మ్యాన్ సో ఈక్వల్ అంటే ఆ శోభే పోయింది కనుక ఆ త్రితిక్ష ఆ సమాజంలో ఆ జనరేషన్లో స్త్రీల యొక్క సొత్తు వాళ్ళు తితిక్ష ఈ సంసారాన్నంతా కూడా జయించి పారే సార్ మొగుడు ముందు ఓడిపోయినట్టుగా కనపడుతుంది కానీ జీవితాన్ని జయించేసి సంసారాన్ని జయించేసి ఓ గొప్ప మనోబలంతో నిలబడి ఉండేది స్త్రీ చూడటానికి అబలలా కనపడేది గొప్ప మనోబలాన్ని కలిగి ఉండేది